జై గురుదత్త యోగవాసి నిర్మాణ ప్రకరణం పూర్వార్థం ఆరవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసి ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు వశిష్ట మహర్షి శ్రీరాముడితో పరబ్రహ్మ గురించి చెబుతూ యోగ భూమికలలో సత్వభూమికకు వచ్చిన వారు మాత్రమే శుద్ధ పరబ్రహ్మను విస్పష్టంగా దర్శించగలరు ఈ పరిశుద్ధ పరబ్రహ్మలో ఏ రకమైన భేదాల ప్రసక్తి లేదు అని అంటే శ్రీరామచంద్రుడు అడిగాడు గురుదేవ భేదాలు మూడు రకాలని పెద్దలు చెబుతున్నారు ఒకటి సజాతియ భేదం అంటే ఆవులలో తెల్ల ఆవు రెండు విజాతీయ భేదం ఆవు వేరు మేక వేరు మూడు స్వగత భేదం అంటే ఆవులో ఆవు కొమ్ములు వీటిని త్రివిధ పరిచ్ఛేదాలు అంటున్నారు మీరు ఒక పక్కేమో పరబ్రహ్మలో ఈ త్రివిధ పరిచ్ఛేదాలలో ఏ ఒక్కటి లేదు అంటున్నారు మరోపక్క ఈ భేదాలన్నీ ఉన్న ప్రపంచం దాంట్లోనే కనిపిస్తుంది అంటున్నారు ఈ భేదాలు మూల పదార్థంలో లేనే లేకపోతే భేదాలున్న ప్రపంచం మనకి ఎలా కనిపిస్తోంది శ్రీరామచంద్రుడు ఇలా అడిగితే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ ఈ జగత్తుకు పరమ కారణం పరబ్రహ్మే నేను మాట వరుసల్లో ఎక్కడో అన్నాను అందువల్ల నీకు ఈ సందేహం కలుగుతోంది ఒక కారణంలోంచి ఒక కార్యం పుట్టడం ఎన్ని రకాలుగా ఉంటుందో కొంచెం ఆలోచించు అది ఐదు రకాలుగా ఉంటుంది అతిరోహిత ప్రాగవస్థము అంటే మట్టి ముద్ద కుండగా తయారైంది ఇక్కడ మట్టి ముద్ద ప్రాగవస్థ కుండ ఉత్తరావస్థ కుండ ఏర్పడినంత మాత్రాన మట్టి మట్టిదనం పోలేదు తిరోహితం కాలేదు కనుక ఈ రకమైన కార్యోత్పత్తి ప్రక్రియ పేరు అతిరోహిత ప్రాగవస్థం రెండు ప్రతిబద్ధ ప్రాగవస్థం నీరు మంచుగడ్డగా మారింది ఇప్పుడు నీటి ఆకారం కనిపించనే కనిపించదు మంచుగడ్డలో నీటితనం లేదు అని చెప్పలేము నీటితనం అడ్డగింపబడింది అంటే ప్రతిబద్ధమైంది అని మాత్రమే అనగలం అందుకే ఈ పద్ధతి పేరు ప్రతిబద్ధ ప్రాగవస్థం మూడు ప్రచ్ఛన్న ప్రాగవస్థం తాడు పాముగా కనిపించింది ఇక్కడ ప్రాగవస్థ అయిన తాడుతను కప్పివేయబడింది ప్రన్నమైంది అందుచేత ఇది ప్రచ్ఛన్న ప్రాగవస్థం నాలుగు అప్రచ్చన్న ప్రాగవస్థం నీరు తరంగాలుగా మారింది ఇక్కడ తరంగ రూపం కనిపిస్తున్నప్పుడు కూడా ప్రాగవస్థ అయిన నీటి యొక్క స్వరూపం స్పష్టంగా అంటే అప్రచ్ఛన్నంగా కనిపిస్తూనే ఉంది అందువల్ల ఈ పద్ధతి పేరు అప్రచన్న ప్రాగవస్థం ఐదు వినష్ట ప్రాగవస్థం పాలు పెరుగుగా మారే ఇక్కడ ప్రాగవస్థ అయిన పాలు పూర్తిగా లేకుండా పోయే వినష్టమైపోయాయి అందువల్లే ఈ పద్ధతి పేరు వినష్ట ప్రాగవస్థ రామ ప్రపంచంలో ఎక్కడ కార్యోత్పత్తి జరిగిన ఈ ఐదింటికి మించి వేరే పద్ధతి లేదు ఈ ఐదింటిలో చుట్ట చివరిదైన వినష్ట ప్రాగవస్థకే మరో పేరు పరిణామం మరోపేరు సంస్కారం మరో పేరు వికారం దీనిలో మూల పదార్థం ఇక మళ్ళీ కనిపించదు మిగిలిన నాలుగు రకాలకు కలిపి వివర్తం అని పేరు ఇప్పుడు పరబ్రహ్మలోంచి జగత్తు అనే కార్యం పుట్టిందని మనం అన్నప్పుడు ఈ ప్రక్రియల్లో ఏ ప్రక్రియ ద్వారా పుట్టిందో కొంచెం ఆలోచించు ఆది మధ్యాంతాలలో ఎప్పుడూ ఎక్కడా కూడా పరబ్రహ్మలో ఏ రకమైన వికారము లేదు కనుక మధ్యలో కనిపించే ఈ ప్రపంచ ఆర్భాటం అంత కేవలం వివర్తం మాత్రమే అందువల్లే ఇది భ్రాంతి మాత్రమే కనుకని ఈ ప్రపంచం బ్రహ్మకు అంటదు అంటే శ్రీరామచంద్రుడు వశిష్ఠుణ్ణి అడుగుతున్నాడు గురుదేవ మధ్యలో వచ్చింది అయితే మాత్రం అంటదు అని ఎలా చెప్పగలం అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు యాదుర్గాంతయస్థూ తాదుర్గేవత్యే మధ్యేయస్యన్యత్వం తదబోధ నిర్వాణ ప్రకరణం పూర్వార్థం నలభై తొమ్మిదవ సర్గ శ్లోకం లోకంలో ఎక్కడైనా చూడు ఒక వస్తువు మొదట్లోనూ చివరిలోనూ ఒకే రకంగా కనిపించి మధ్యలో కొంచెం సేపు మార్పు చెందినట్లు కనిపిస్తే ఆ మార్పు అవిద్య వల్ల మాత్రమే ఏర్పడుతుంది అందువల్ల ఆ మార్పు అసలు వస్తువును ఏ మాత్రము అంటుకోచాలదు రజ్జుసర్పభ్రాంతి మొదలైనవన్నీ దీనికి ఉదాహరణలే కనుకనే బ్రహ్మ అద్వితీయము నిర్వికారము అని మేము అంటున్నాం అంటే శ్రీరాముడు అడిగాడు అలాంటి బ్రహ్మయందు అవిద్యకు ప్రసక్తి ఎలా వచ్చింది అంటే వశిష్ఠుడు సమాధానం బ్రహ్మతత్వమిదం సర్వమాసీదస్తి భవిష్యతి నిర్వికారమనాద్యంతం నా విద్యాస్తితి నిశ్చయ यस्तु्रे शाच्यवाचको क्रम त्राण्यतासौ निर्माण प्रकरण पूर्वाध नलभ तुमदर्ग पदको पन्का अविद्या सत्यपदार्थों निजंग उठे నీ ప్రశ్న కుదిరి ఉండేది కానీ ఈ పరబ్రహ్మ పరిపూర్ణం అది నిన్నా ఉంది ఇవాళ ఉంది రేపు ఉంటుంది అందువల్ల అది నిర్వికారం అది ఆత్యంతరహితం అందువల్ల అవిద్య అనేది లేనేలేదు ఇది నిశ్చయం మరైతే బ్రహ్మ అని అని పక్కన అవిద్య అని శబ్దాలు ప్రయోగించి మాట్లాడుతున్నారు కదా అని నువ్వు అంటావు ఈ మాటలు కూడా అవిద్య అనేది వేరుగా లేదు అని చెప్పడం కోసమే ఇది బోధించడం కోసం ఏర్పాటు చేసిన పద్ధతి అంటే బ్రహ్మ ఒక్కటే ఉన్నదని అది నిర్వికారంగా ఉందని అర్థమయ్యేటట్లు చెప్పడం కోసం మధ్యలో అవిద్యా అనే పదాన్ని సృష్టి చేసి దాని ద్వారా కొంత ప్రక్రియను బోధించి దాని ద్వారా బ్రహ్మ యొక్క అద్వితీయత్వాన్ని స్థాపిస్తున్నాం మేము పదాన్ని కల్పిస్తే నువ్వు అదొక పదార్థం అనుకుని ఆలోచిస్తే ఎలా అప్పుడు అన్నాడు గురుదేవ మీరు ఉపశమ ప్రకరణంలో ప్రధాన భాగమంతా అవిద్యాస్వరూపాన్ని వర్ణించడానికి ఉపయోగించరు ఆ ప్రకారంలో కేంద్రబిందువైన గాధి చరిత్రలో గాధి మహర్షి మాయను నాకు చూపించమని విష్ణుమూర్తిని వరం కోరితే ఆయన సరే అన్నాడు అదే ప్రకరణంలో నిన్న మీరు మాట్లాడుతూ భ్రాంతిస్వరూపమైన ఈ అవిద్య ఎలా ఉంటుందో దానిని విచారణ చేసి చెబుతున్నాను అన్నారు అంటే అక్కడ మీరు అవిద్య ఉన్నది అని అంగీకరించినట్లే కదా ఇప్పుడు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారేమిటి అంటే వశిష్ఠు సమాధానం చెప్తున్నాడు రామ అప్పటికీ నీవు అజ్ఞాన స్థితిలో ఉన్నావు అలాంటి నీకు తత్వాన్ని బోధించవలసిన స్థితి మాకు పట్టింది అందుచేత నీ బుద్ధిని అనుసరించి మేము కొన్ని కల్పనలు చేయవలసి వచ్చింది అందుకోసమే ఇది అవిద్య ఇది జీవుడు అంటూ కొంత యుక్తి జత చేసి నీకు బోధించాం ఒక ఊళ్ళో ఒక శుద్ధ వెర్రిమొద్దు ఉన్నాడు బోటి గురువు ఒకడు వాడి దగ్గరకు వెళ్ళి ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు పరమాత్మేరా అని బోధించాడు కొంతకాలానికి ఆ తెలివి తక్కువ వాడికి ఓ వంద రూపాయలు అప్పు కావలసి వచ్చింది వాడు ఊరు బయట ఉన్న ఎండు మూడు దగ్గరకు వెళ్ళి ఓ దొంగ నువ్వు పరమాత్మవే కదా అంటూ తన కష్టాలన్నీ చెప్పుకొని ఓ వంద రూపాయలు అప్పు ఇవ్వు అని అడిగట్ట తెలివి తక్కువ వాళ్లకు సాక్షాత్తుగా మహావాక్యాలు ఉపదేశిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది అందుకనే పెద్దలు ఉపదేశానికి కొన్ని క్రమాలు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు అంటే ఏమిటి కల్పించారు అన్నమాట కల్పించామన్నవారు ముందరే కల్పించామని చెబుతారా ఆ కల్పనల ద్వారా తాము సాధించదలుచుకున్నది అంతా సాధించిన తరువాత ఇది కల్పన అని చెప్పకుండానే శిష్యుడికి అర్థమైపోతుంది అందుకే ఉపశమ ప్రకరణంలో నేను మాయాతత్వాన్ని గురించి అంత చర్చ చేశాను కనుక రామ నువ్వు అవిద్యను సత్యం అనుకోవడం మానే మనస్సులో గల అవిద్యా సంస్కారాలను తొలగించుకుని అద్వితీయ ఆత్మానంద స్థితిలో ఉండిపో గురుదేవ మీ అనుగ్రహం వల్ల నాకు పరిపూర్ణ స్థితి లభించింది సందేహాలు లేవు లోకుల కోసం సందేహాలు అడగమన్నారు కనుక ఒకటి అడుగుతాడు ఒకటికి ఇప్పుడే ప్రాణం పోయింది ఇంద్రియ గోళాలన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ ఇంద్రియాలు ఏ విషయాన్ని గ్రహించడం లేదు కన్ను చూడదు చెవి వినదు అన్నీ అంతే వాడు బ్రతికి ఉన్నప్పుడు అంత బాగా పనిచేసిన ఆ ఇంద్రియాలు ఇప్పుడు ఇలా ఎందుకు అయిపోయాయి అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ ఇంద్రియాలు చిత్తం ఘటపడాది పదార్థాలు ఇలాంటివి ఏవీ కూడా నిర్మలమైన చైతన్యం కంటే భిన్నంగా వేరే అస్తిత్వం కలవి కావు ఆకాశం కంటే సూక్ష్మమైనది చిత్ తత్వం అలాంటి ఆ చిత్తు తన పూర్వ పూర్వవాసనలను అనుసరించి పురిష్టకంగా రూపొందింది జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణపంచక భూతపంచక అంతఃకరణ చతుష్టయ అవిద్య काम कर्मदिट कल पुरीकअर आकृति दायवाल संयोजन विशेषेत इंद्रिया घटादिूपम अंतयावयिस्तू వ్యాప్తం సర్వమిదం జగతు. అని ఉపనిషద్ వాక్యం మాయయే ప్రకృతి దానికి ఆశ్రయం పరమాత్మ మాయ యొక్క అవయవాల చేతని ఈ ప్రపంచం అంత వ్యాపింపబడి ఉంది అని శృతి నిరూపిస్తోంది అందువల్ల ఆ పుర్యష్టకంలో భాగమైన చిత్తంలో పుట్టే చిత్త వృత్తి దానిలో భాగమైన ఘటపటాది బాహ్య పదార్థాలను మాత్రమే ప్రతిబింబిస్తుంది అలా ప్రతిబింబిస్తే ఆ ఇంద్రియాలు ఆ పదార్థాలను చూస్తున్నాయి అని మనం అంటాం మృత శరీరం దగ్గరికి వచ్చేసరికి అక్కడి పుర్యష్టకంతో కూడిన జీవాత్మ ఆ శరీరాన్ని విడిచిపెట్టి పోయాడు కనుక ఆ వెళ్ళిపోవడం అనేది కూడా వాడు చేసుకునే కల్పనలలో ఒక కల్పనే కనుక అప్పటి వాడి చిత్త వృత్తి తని కల్పించుకున్న నూతన పదార్థాలను ప్రతిబింబిస్తుందే కానీ పాత పదార్థాలను ప్రతిబింబించదు అందుచేత వాడి పాత శరీరంలో ఉన్న ఇంద్రియాది గోడాలకు దర్శనాది క్రియలను చేసే సామర్థ్యం ఉండదు ఇంద్రియం వేరు ఇంద్రియ గోళం వేరు మృత శరీరంలో ఇంద్రియ గోళం ఉంటుంది ఇంద్రియం పురుషష్టకంలో భాగం కనుక వెళ్ళిపోయింది కనుకనే మృత శరీరంలో ఏ రకమైన క్రియలు కనిపించవు శ్రీరాముడు అడిగాడు గురుదేవ మీరు చెప్పిన దానిని బట్టి వేల వేల ప్రపంచాలను సృష్టించే మహిమ దర్పణమే పుర్యష్టకం దాని స్వరూపాన్ని మరి కొంచెం వివరించండి ఇలా ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రపంచం స్థూల పంచభూతాదుల వల్ల ఏర్పడింది మీరు చెప్పే పుర్యష్టకంలో భాగమైన చిత్తం సూక్ష్మ పంచభూతాల వల్ల ఏర్పడింది సూక్ష్మమైన చిత్తం స్థూలమైన ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుందని మీరు అంటున్నారు అందుచేత అసలు ఆ పుర్యష్టకం ఏమిటో కొంత వివరించమని అడుగుతున్నాను అంటే వశిష్ఠుడంటున్నాడు రామ ఉత్పత్తి ప్రకరణం ప్రారంభం నుంచి పద్నాలుగవ సర్గ దాకా జగదుత్పత్తి క్రమాన్ని వివరించి ఉన్నాను నిర్గుణ పరబ్రహ్మలోంచి సూక్ష్మ పంచభూతాలు పుట్టాయని వాటిలో పీకరణ ప్రక్రియ జరిగి తద్వారా స్థూల పంచభూతాలు పుట్టేయని వాటిలోంచి బ్రహ్మాండం అంతా పుట్టిందని ఆ బ్రహ్మాండం మొత్తం నా శరీరమే అని అభిమానించే చైతన్యానికి సూత్రాత్మ ప్రాణాత్మ హిరణ్య వంటి పేర్లు ఏర్పడతాయని ఆ బ్రహ్మాండంలో భాగంగా ఉండే దేవతా మనుష్యాది శరీరాలను నేను అని అభిమానించే చైతన్యానికి జీవుడు అనే పేరు ఏర్పడుతుందని అక్కడ చెప్పాను అంతేకాక ఆ చైతన్యమే నేను అనే అహంకార భావన చేత అహంకారమనే పేరుని ఆలోచించడం చేత భావన చేత మనడభావన చేత మనస్సు అనే పేరుని నిశ్చయ భావన చేత బుద్ధి అనే పేరుని ఇంద్రియ భావన చేత ఇంద్రియమనే పేరుని దేహ భావన చేత దేహం అనే పేరుని కుండ భావన చేత కుండ అనే పేరుని బండ అనే భావన చేత బండ అనే పేరుని పొందుతుంది ఈ ప్రక్రియలో చైతన్యానికి మధ్యలో జీవుడనే పేరు వచ్చింది కనుక ఇక ఆ పేరుతోనే వ్యవహారం చేసుకుంటూ పోతే జ్ఞానేంద్రియాలు పనిచేసినప్పుడు ఆ జీవుడినే జ్ఞాని అంటారు కర్మేంద్రియాలు పనిచేస్తున్నప్పుడు వీడినే కర్త అంటారు తత్ఫలితంగా సుఖదుఖాలను అనుభవించినప్పుడు భోక్త అంటారు ఇవేవి పట్టించుకోకుండా పోయినప్పుడు వీడినే సాక్షి అంటారు సామాన్య జీవులంతా సముద్రాల తరంగాల మీద తేలియాడే కట్టె పుల్లల్లాగా సుఖ దుఃఖ ప్రసంగాలలో పైకి కిందకి తిరుగుతూనే ఉంటారు సనకాది విశిష్ట జీవులు మాత్రం ఈ కల్పంలోని మొదట జన్మలోనే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుని సుఖదుఖ స్పర్శ లేకుండా నిశ్చలంగా ఉంటున్నారు మరికొందరు మధ్యమ జీవులు అనేక వేల జన్మల కృషి చేసి ముక్తిని అందుకుంటున్నారు ఇలా క్రమముక్తికి కారణమైన అజ్ఞాన భూమికులను జ్ఞానభూమికులను కూడా నేను ఉత్పత్తి ప్రకరణంలోని చివరి భాగంలో అంటే నూట పదహారవ సర్గ ప్రాంతంలో బాగా వివరించాను స్థూలమైన ఈ ప్రపంచం సూక్ష్మమైన చిత్త దర్పణంలో ఎలా ప్రతిబింబిస్తుంది అని నువ్వు సందేహిస్తున్నావు నీ ప్రశ్నకు భావం ఏమిటంటే లోపల ఉండే జీవుడు చైతన్య స్వరూపుడు బయట ఉండే కుండ బండ వంటి పదార్థాలు పూర్తిగా జడలు వీటిని చూపించే ఇంద్రియాలు కూడా జడాలే కనుక ఈ జడచేతనాలకు సంబంధం ఎలా కుదురుతుంది అని రామ జాగ్రత్తగా ఆలోచించు నేను చెప్పిన ప్రక్రియ ప్రకారం సర్వవ్యాప్తమైన చైతన్యం ఒకనొక పుర్యష్టకాన్ని కల్పించుకొని దానిలోకి తాను ప్రవేశించానని కల్పించుకొని ఆ పుర్యష్టకాన్ని మాత్రమే తనకు కొలవత పాత్రగా పెట్టుకొని నేను దీనిలో ఆపాదమస్తకం వ్యాపించి ఉన్నాను దీన్ని దాటి లేను అనే భ్రాంతిలో పడిపోయింది అందుచేత ఈ దేహాంతర్గతమైన చైతన్యం జీవించడం అనే ఒక నూతన ధర్మానికి ఆశ్రయం ఇచ్చింది ఈ ధర్మం చేత నేను బ్రతికి ఉన్నాను అని భావిస్తోంది ఈ భావన నిలిచి ఉన్న సమయంలో తనకు సంక్రమించే సుఖ దుఃఖాలను దేహం లోపల ఉండే అనుభవిస్తోంది సుఖ దుఃఖ అనుభవాల కోసం అది దేహాన్ని దాటి బయటికి రావడం లేదు కాని సుఖ దుఃఖాలు లేకుండా ఇది వట్టిగా కూర్చోలేదు దీనికి సంస్కార బలమే కారణం అందువల్లే అప్పుడప్పుడు ఈ దేహాంతర్గత చైతన్యం ఇంద్రియాలనే కాలువల ద్వారా బయటికి ప్రవహించి కుండా బండా పదార్థాలను చేరి ఆయా పదార్థాలను నేను చూస్తున్నాననే భావాన్ని తద్వారా సుఖదుఖాలను శరీరం లోపల కట్టుబడి ఉన్న జీవచైతన్యానికి అందిస్తోంది ఈ ప్రక్రియను నేను ముముక్షు వ్యవహార ప్రకరణంలో ప్రత్యక్ష ప్రమాణం అనే శీర్షిక కింద విస్తారంగా వివరించాను కనుక జీవించి ఉన్నాననే భావంగల జీవి యొక్క శరీరంలో ఉండే ఇంద్రియాలు చైతన్య సంపర్కాన్ని పొంది జడాలైన ఘటాదులకు కూడా చైతన్య సంపర్కం కలిగించి ఘటాది విషయాలను అనుభవింపచేస్తున్నాయి ఇది నేను జీవించి ఉన్నాను అనే భావం ఉన్నంత వరకే సాగుతుంది నేను మరణించాను అని అనుకున్నాక ఈ ప్రక్రియ సాగదు అప్పుడు శ్రీరాముడు అడిగాడు గురుదేవ మీ సమాధానం అంతా బింబ ప్రతిబింబ భావం మీద ఆధారపడి ఉంది లోకంలో చూస్తే అద్దంలో నీళ్లలో రత్నాల మీద అనేక చోట్ల బింబ ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి ఇంతకు బింబం అంటే ఏమిటి ప్రతిబింబం అంటే ఏమిటి వాటి స్వరూపం దయచేసి వివరించండి అంటే వశిష్ఠుడన్నాడు రామ నీ ఆలోచన లోతుగా ఉంది బింబం సత్యం అయితే ప్రతిబింబం కూడా ఎంతో కొంత సత్యమే కావచ్చు కదా అని ఆలోచిస్తున్నావు అది ఎప్పటికీ సందర్భం ఏదైనా సరే ప్రతిబింబం అనేది మిథ్య మాత్రమే దాని మీద సత్యమనే ఆలోచనను పెట్టుకోబోకు ఈ సృష్టి క్రమాన్ని గురించి నేగు ఉత్పత్తి ప్రకరణం పన్నెండు పదమూడు సర్గలలో వివరించి ఉన్నాను జగజ్జీవ హిరణ్య గర్భులు ముగ్గురు సంకల్పస్వరూపులే అని అక్కడ నిరూపణ చేసి ఉన్నాను ఈ సృష్టి సంకల్పానికి కారణమైన అవిద్య యొక్క స్వరూపాన్ని స్థితి ప్రకరణంలో బహుముఖాలుగా వివరించి ఈ ప్రపంచం అంతా క్రమబద్ధమైన బ్రహ్మ వివర్తమని నిరూపించాను ఆ క్రమంలో వాసనాబలం చేత వాసనల వైచిత్ర్యం చేత జీవుడు ఒక స్వప్నంలో నుంచి మరో స్వప్నంలోకి వెళ్ళినట్లుగా ఒక దేహంలోంచి మరో దేహంలోకి వెళుతున్నాడు ఇదంతా వివర్తనలో భాగమే కనుక జన్మ పరంపరలతో కూడిన ఈ జాగ్రత్ ప్రపంచం అంతా స్వప్నతుల్యమే అని నేను పూర్వమే ప్రతిపాదించాను అది కాక ఈ జాగ్రత్ ప్రపంచం అంతా హిరణ్య మనోరాజ్యమే అని కూడా నేను ఉత్పత్తి ప్రకరణం ప్రారంభంలో మూడవ సర్గలోనే వివరించాను లోకంలో జాగ్రత్ स्वन सुषुपति अने अवस्थल उसी का बाग आलोचू रवस्थल स्वप्नम सुषुप्ति अस्तुष्टदृष्टंचा स्वप्ने सूयते जीवस्वप्ने जगद्रूप विदि वेद्यदा वर నిర్వాణ ప్రకరణం పూర్వార్థం యాభై ఒకటవ సరిగ్గా నలభై నాలుగవ శ్లోకం నువ్వు చూసే ఈ ప్రపంచమంతా కూడా ఒక స్వప్నమే దానిలో భాగంగా మరో స్వప్నం ఉంది ఈ రెండింటికి తేడా తెలియడం కోసం మొదటిదాన్ని జాగ్రత్త అన్నారు అలా అనడం వల్ల అది నిజంగానే సత్యమేమో అన్న భ్రాంతి కలుగుతోంది కనుక నేను ఆ జీవ జీవస్వప్నం అంటున్నాను దానిలో అంతర్భాగమైన స్వప్నాన్ని మృతస్వప్నం అంటున్నాను నిద్ర అనేది సగం మరణం కనుక నిద్రలే వచ్చే స్వప్నాన్ని మృతస్వప్నం అంటున్నాను దానితో కలిపి ప్రపంచం మొత్తం అంత ప్రథమజీవుడైన హిరణ్య గర్భుడి స్వప్నం కనుక దానిని జీవస్వప్నం అంటున్నాను కనుక రామ నీకు కనిపించే ఈ ప్రపంచం అంత జీవస్వప్నంలో అంతర్భాగమని తెలుసుకో కనుకనే ఇంతకు ముందు చూసింది చూడనిది అన్నీ దీంట్లో కనిపిస్తూ ఉంటాయి వేదం కూడా దృష్టంచుత అను అననుభూతీ ఇంతకు ముందు చూసిన దానిని చూడని దానిని వినిన దాని వినని దానిని అనుభవించిన దానిని అనుభవించని దానిని అన్నింటినీ ఈ స్వప్నంలో చూస్తాడు అని చెబుతోంది కనుకనే శరీరం పోయిన తరువాత ముందు చూసారకని దేవశరీరం పుట్టడం లాంటివి ఎన్నో జరిగిపోతున్నాయి ఇవన్నీ వాసనల ప్రభావాలే ఇక్కడ అదృష్టమంటే ఈ జన్మలో చూడబడనిది అని మాత్రమే అర్థం చెప్పాలి ఎందుకంటే ఈ అనాది జన్మ పరంపరలో ఎప్పుడూ ఒకసారి అనుభవింపబడని పదార్థం ఉండదు అనుభవింపబడకపోతే అది వాసనగా మొలకెత్తే సావకాశం లేదు కనుక ఈ మంత్రంలో అదృష్టం మొదలైన పదాలకు ఇలాగే అర్థం చెప్పుకోవాలి అంటే శ్రీరాముడు అడిగాడు అయితే గురుదేవ ఈ వాసనలలో భాగంగా ఉంటే వేదాంత వాక్యాల శ్రవణం వల్ల కలిగే మోక్షం కూడా ఇలాంటి స్వప్నంలో భాగమే అవుతుంది కదా అలాంటప్పుడు మోక్షం సత్యం అనే మాట ఎలా కుదురుతుంది అంటే వశిష్ఠుడు అన్నాడు అది సరి కాదు మోక్షం అంటే బ్రహ్మభావం అది ఎప్పుడైనా ఒకసారి జీవస్వప్న దిశలో అనుభవింపబడి ఉంటే అప్పుడది వాసనారూపంగా ఉద్భుతమై మోక్షరూపంగా ఆవిర్భవించిందని అందువల్ల అది స్వప్న రూపం చెప్పవచ్చు కానీ బ్రహ్మ అనుభవ స్థితి ఏ జన్మలోను ఏ దిశలోనూ ఏ ఒక్కడికి అనుభవంలోకి వచ్చిన విషయం కాదు ఒకసారి అనుభవింపబడిన విషయం రెండవసారి వాసనగా తలెత్తితే ఎత్తవచ్చు కానీ ఎప్పుడూ అనుభవంలోకి రానిది వాసనగా రూపొందజాలదు అందువల్ల బ్రహ్మమయత్వం అనేది వాసనారూపం కావడానికి వీలు లేదు కనుకనే అది స్వప్నం కావడానికి వీలు లేదు అందువల్ల మోక్షం సత్యము శాశ్వతము అనడంలో సందేహం లేదు మోక్షం వస్తే తప్ప జీవుడికి ఈ దేహాదులతో సంబంధం తప్పదు కష్టపడి చూలదేహాన్ని వదిలించుకున్న పురిష్టకం మాత్రం వదిలిపెట్టదు మనోబుద్ధిరహంకార్యం ప్రోక్తం దేహోసాతి వాహక నిర్మాణప్రకరణం పూర్వార్ధం యాభై ఒకటవ సర్గ యాభయవ శ్లోకం మనస్సు బుద్ధి అహంకారం పంచతన్మాత్రలు ఈ ఎనిమిది కలిస్తే పుర్యష్టకం ఇదే లింగ శరీరం ఇదే ఆతివాహిక దేహం దీనికి మోక్షం వచ్చేదాకా నాశనం లేదు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఉత్పత్తి ప్రకరణంలో లీలోపాఖ్యానంలో ఆతివాహిక దేహం అనే మాట చాలాసార్లు వచ్చింది ఈ వివరణను అక్కడకు సమన్వయించుకోవాలి అంటే శ్రీరాముడు అన్నాడు గురుదేవ ఇదేమిటి శాస్త్రంలో లోకంలో అందరూ చెప్పే పులిష్టకం వేరుగా ఉంది మీరు చెప్పేది వేరుగా ఉంది లోకంలో అంతా ఒకటి జ్ఞానేంద్రియ పంచకం రెండు కర్మేంద్రియ పంచకం మూడు ప్రాణపంచకం నాలుగు స్థూలభూత పంచకం ఐదు అంతఃకరణ చతుష్టయం ఆరు అవిద్య ఏడు కామం ఎనిమిది కర్మ ఈ ఎనిమిది కలిస్తే పుర్యష్టకం అంటున్నారు మరి మీరు మరోలా చెప్తున్నారు ఇదేమిటి అంటే వశిష్ఠుడన్నాడు రెండు ఒకటైన నేను చెప్పింది పుర్యష్టకం యొక్క అమూర్తావస్థ అంటే సూక్ష్మావస్థ దాని పేరే లింగ వీటిలో ఉండే తన్మాత్రలు గట్టిపడి స్థూలమైన కొద్దీ నువ్వు చెప్పిన పుర్యష్టకం ఏర్పడుతుంది అంటే శ్రీరాముడు అన్నాడు కోటి ఆకాశాలను కలిపితే మాత్రం బండరాయి తయారవుతుందా మీరు చెప్పే సూక్ష్మ పుర్యష్టకానికి స్థూలత్వం ఎలా సంభవిస్తుంది అంటే వశిష్ఠుడు అన్నాడు సంభవించే సావకాశం లేదు కనుకనే సూక్ష్మపురియష్టకం మీద స్థూల పుర్యష్టక భావన దానిమీద స్థూల దేహ భావన ఇలాంటివన్నీ ప్రాతిభాసికాలని మేము అంటున్నాం మోక్షం వల్ల నశించవలసినది బంధమే కాని స్థూల బంధం కాదు అందుకనే పుర్యష్టకాన్ని నేను అలా నిర్వచించాను అంటే శ్రీరాముడు అన్నాడు బంధాలలో కూడా భేదాలున్నాయా అంటే వశిష్ఠుడు లేకేమీ బంధాలు రెండు రకాలు ఒకటి కారణావస్థారూపం అవిద్యే దాని స్వరూపం రెండు కార్యావస్థారూపం నేను చెప్పినా లింగదేహమే దీని స్వరు నువ్వు చెప్పే స్థూల దేహాత్మకమైన తమ బంధం ఉందే దానిని గురించి మనం చర్చలు చేయక్కర్లేదు ఎందుకంటే ఆ స్థూల దేహం ఎప్పటికప్పుడు బూడిద అవుతూనే ఉంది అయినా మోక్షం రావడం లేదు అంతేకాక ఒకడికి మోక్షం వచ్చిన స్థూల దేహానికి కారణమైన స్థూల ప్రపంచం నశించిపోదు నశించేది బంధం మాత్రమే కనుకనే మోక్ష శాస్త్రంలో స్థూల దేహాన్ని గురించిన చర్చ పెద్దగా ఉండదు ఈ విధంగా నిష్కర్ష చేసుకుంటూ విడితే జీవుడికి అవస్థలు రెండే స్వప్నం సుషుప్తి అని ఈ విషయం పూర్వమే వివరించాను ఈ స్వప్న సుషుప్త వ్యవస్థలలో స్థావర జంగమాకారాలతో తిరిగేది ఆతివాహిక దేహమే అందుకే నేను దీనిని అలా నిర్వచించాను ఇక తత్వజ్ఞానం వల్ల కలిగే ముక్తి కూడా రెండు రకాలు ఒకటి జీవన్ముక్తి దీనికే మరో పేరు తురీయావస్థ రెండవది విదేహముక్తి తురీయాతీతావస్థ ఇదే ఈ రకమైన ముక్తులు కలగాలంటే వాసన వల్ల పుట్టిన ప్రపంచం మీద ఉండే ఆసక్తిని పరిత్యజించాలి దీనినే అసంశక్తి యోగం అంటారు రాబోయే ద్వాపర యుగాంతంలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ దీనినే ప్రధాన యోగంగా ఉపదేశించబోతున్నాడు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది ఈ యాభై ఒకటవ సిద్ధాంత చర్చ చేసిన వశిష్ఠ మహర్షి యాభై సర్గ నుంచి రాబోయే భగవద్గీత మీద చర్చ చేయబోతున్నాడు దానిలోకి మనం ప్రవేశించే ముందర యాభై ఒకటవ సర్గలో జరిగిన చర్చల మెళికలు ఎలా ఉన్నాయో ఒకసారి సింహావలోకనం చేసుకోవడం మంచిది యాభైవ సర్గలో శ్రీరాముడు పులియష్టకం గురించి మరికొంత వివరించమని అడిగాడు వశిష్ట మహర్షి దానికి సమాధానం చెబుతూ ఉండగా బింబ ప్రతిబింబాలలో ఏది సత్యం అని శ్రీరామచంద్రుడు అడిగాడు ఈ ప్రశ్నకు వశిష్ఠుడు సమాధానం చెబుతూ ఉండగా యాభై ఒకటవ సర్గ ప్రారంభం అయింది ఈ సర్గలో వశిష్ఠమహర్షి ప్రతిబింబం ఎప్పుడూ అసత్యమేనని ఈ ప్రపంచమంతా ప్రతిబింబ స్థానీయమని వివరించాడు అలా అయితే ఈ ప్రపంచంలో భాగమైన వేదాంత బోధ దానికి ఫలితమైన మోక్షం అసత్యం ఎందుకు కావు అని శ్రీరాముడు ప్రశ్నించాడు దాని మీద వశిష్ట మహర్షి మోక్షమనేది ప్రతిబింబంలో భాగం కాదని నిరూపిస్తూ శ్రీరాముడు పూర్వం అడిగిన పుర్యష్టక వివరణను కొనసాగిస్తూ పుర్యష్టకాన్ని స్థూల సూక్ష్మ పుర్యష్టకాలుగా విభాగాలు చేసి చూపించాడు ఆ తరువాత సూక్ష్మపుర్యష్టకంలోంచి స్థూలపుర్యష్టకం రావడం అనేది కేవలం వివర్త రూపం కూడా వివరించాడు అలా వివరించడంలో జీవులకు ఉండే బంధం కూడా రెండు రకాలుగా ఉంటుందని స్థూల బంధం కన్నా సూక్ష్మబంధమే ఎక్కువ ప్రమాదికారి ప్రసక్తి వచ్చింది దానిని కొనసాగించడంలో నిజానికి సుషుప్తి స్వప్నాలని రెండే రెండు అవస్థలని జాగ్రత్త అనేది స్వప్నంలో భాగమేనని వశిష్ట మహర్షి వివరించాడు ఈ స్వప్న సుషుప్తులను దాటి సుస్థిరంగా తురీయ స్థితిలో పోవాలి అంటే దానికి అసంశక్తి యోగమే మంచి ఉపాయం అంటు వశిష్ట మహర్షి రాబోయే యుగంలో జన్మించబోయే కృష్ణార్జునుల గురించి ప్రసక్తి తెచ్చాడు దీనితోనే యాభై సర్గ ప్రారంభం అయింది ఇక ముందుకు సాగుదాం శ్రీరాముడు వశిష్ఠమహర్షిని అడుగుతున్నాడు గురుదేవా అర్జునుడు ఎవరు శ్రీకృష్ణుడు ఎవరు వాళ్ళు ఎప్పుడు జన్మించబోతున్నారు వారిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి అసంశక్తి యోగాన్ని ఎందుకు ఉపదేశించాడు ఎలా ఉపదేశించాడు శ్రీరామచంద్రుడు ఈ ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం ఇలా చెప్పాడు రామ ఇప్పుడు త్రేతాయుగం చివరికి వస్తోంది కదా మరో యుగం దాటి ద్వాపర యుగం చివరికి వచ్చేసరికి మితిమీరిన భూభారం తగ్గించడం కోసం శ్రీ మహావిష్ణువు రెండు రూపాలలో భూమి మీదకి దిగి రాబోతున్నాడు వాటిలో మొదటిది పరిపూర్ణంగా విష్ణువంశతో కూడిన శ్రీకృష్ణ శరీరం ఇది వసుదేవుడు అనే యదువంశరాజు ద్వారా జన్మించబోతున్నది ఇక రెండవ శరీరం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 పద్దెనిమిది అక్షౌహిణీ సేనతో మహా యుద్ధం ఒకటి జరుగబోతోంది ఆ యుద్ధ ప్రారంభంలో విష్ణువు యొక్క రెండవ శరీరమైన అర్జునుడిలో సామాన్య మానవ స్వభావం ప్రవేశించి అది ధర్మభావన చేత ఉద్దీప్తమై యుద్ధం వల్ల కలగబోయే జీవహింసను తెలుసుకుని స్వజన వ్యామోహంతో అతను దుఃఖంలో పడతాడు అప్పుడు కృష్ణ శరీరంలో పరిపూర్ణ జ్ఞానాత్మకుడై ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ యుద్ధరంగంలోనే తత్వబోధ చేశాడు ఆయన తన ఉపదేశాన్ని కఠోపనిషత్తులోని రెండు రుక్కులతో ప్రారంభించబోతున్నాడు అది ఏమిటంటే అర్జున ఈ ప్రపంచంలో ఇంతమంది జీవులు ఉన్నారని వీరిలో కొందరు జన్మిస్తున్నారని మరికొందరు మరణిస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు అది సత్యం కాదు రక రకరకాలుగా కనిపించే ఈ జీవశరీరాలన్నింటిలోనూ వ్యాపించి ఒకే పరమాత్మ ఉన్నాడు అతడు నిత్యుడు నాశరహితుడు అతడు శరీరీ ఈ కనిపించే శరీరాలన్నీ అతనివే ఇవి మాత్రం అనిత్యాలు ఇవి జన్మిస్తూ నశిస్తూ ఉంటాయి ఈ విషయాన్ని కఠోపనిషత్తు ఎంతఃస్పష్టంగా జబుతోందో చూడు నయతే మ్ర్రియతే కదాచిత్యం భూవ్వా భవితూయో శాశ్వతో పురాణోరీరేనం వేత్తి హన్తయినం మన్యతే హత ఉభౌతో విజాని నాయం హిహన్య నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం యాభై రెండవ సర్గ ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాలివే ఆ పరమాత్మ ఎప్పుడు జన్మించను జన్మించడు మరణించను మరణించడు కొంతసేపు ఉండి కొంతసేపు లేకపోవడం అనేది ఆయనకు లేదు ఎందుకంటే ఆయనకు జన్మే లేదు ఆయన నిత్యుడు శాశ్వతుడు వృద్ధి క్షయాలు లేని పురాణ పురుషుడు ఈ శరీరంలో ఎన్ని మార్పులు వచ్చినా ఆయనలో ఏ మార్పు ఉండదు సత్యం ఇలా ఉంది కనుక ఈ శరీరీ సంహారక్రియాకర్తయైన హంతకుడని గాని లేక సంహారక్రియకు గురి అయిన హతుడని కాని ఎవరైనా భావిస్తే వాళ్ళు అజ్ఞానులే ఎందుకంటే ఆ పరమాత్మ ఎవరిని సంహరించును సంహరించడు ఎవరి చేతను సంహరింపబడను సంహరింపబడడు ఆ పరమాత్మ అనంతుడు ఏకరూపుడు ఆకాశం కంటే కూడా సూక్ష్మమైన సత్యరూపుడు అలాంటి ఆ పరమేశ్వరుడికి నాశము ఎలా సంభవించగలదు ఓ అర్జున ఏ దోషాలు లేని ఆ పరమాత్మను నేనే అని నువ్వు తెలుసుకో జన్మలేని అజుడవు నువ్వే నాశం లేని నిత్యుడవు నువ్వే దుఃఖ స్పర్శ లేని నిరామయుడవు నువ్వే ఇక్కడ ఒక గమనించవలసిన విషయం ఉంది నా జాయితే నా ఏ ఏనం వేత్తి అనే శ్లోకాలు భగవద్గీతలో రెండవ అధ్యాయంలో ఇరవై పంతొమ్మిది శ్లోకాలుగా ఉన్నాయి ఆ రెండు శ్లోకాలకు గల అన్వయక్రమాన్ని బట్టి ఈ శ్లోకాల వరుసను మార్చి వశిష్ట మహర్షి అందిస్తున్నాడు మూలమైన కఠోపనిషత్తులో ఈ వరుస ఇలాగే ఉంది అక్కడి మంత్రాలనే కొద్దిగా పదాలు మార్పు చేసి శ్లోకాలుగా తయారు చేశాడు మహర్షుల శైలిలో ఇది మామూలే శ్రీకృష్ణుడు అంటున్నాడు కనుక అర్జున నువ్వు హంతకుడవు కావు సంహార క్రియాకర్తను నేనే అనే అహంకార మాలిన్యాన్ని వదిలిపెట్టు ఎందుకంటే జనన మరణాలు లేని శాశ్వత పరమాత్మవు నువ్వే యొక్క నిర్మాణప్రకరణం పూర్వార్ధం యాభై మూడవ సర్గ పదిహేడవ శ్లోకం భగవద్గీతలో ఇది పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం అహంకార పరిత్యాగం వల్ల వచ్చే ఫలితం ఏమిటో చెబుతా విను ఎవడైతే నేను కర్తననే అహంకారం పెట్టుకోకుండా ఉంటాడో ఎవడి బుద్ధిలో ఈ కర్మ వల్ల వచ్చే ఫలితాలైన సుఖ దుఃఖాలు అంటవో అలాంటి వాడు ఈ లోకాలను అన్నిటినీ చంపినా సరే వాడు ఎవడిని చంపడం లేదు వాడికి ఏ రకమైన బంధము లేదు లోపల ఏ చిత్తవృత్తి జన్మిస్తుందో బయట అదే అనుభవింపబడుతుంది కనుక నేను ఎలాంటి వాడిని ఇది నాది అది నాది ఇది వచ్చి కలిసింది ఇది తొరిగిపోయింది అని ఈ రకమైన చిత్తవృత్తులను పరిత్యజించు స్వాత్మాంశై క్రియమాణాని గుణై కర్మాణి భాగశ అహంకార విమూఢాత్మా మన్యతే నిర్మాణ ప్రకరణం పూర్వార్ధం యాభై మూడవ సర్గ ఐదవ శ్లోకం ఈ శ్లోకం కొద్ది మార్పులతో భగవద్గీత మూడవ అధ్యాయంలో ఇరవై శ్లోకంగా ఉంది భగవద్గీతలో ప్రకృతేణాని అని ఉంది ప్రకృతే సర్వశ అనే రెండు పదాల దగ్గరే మార్పు తన ఆత్మలోని అంశలలాగా ఉండి ఆత్మకు భేదాలను కల్పించే సత్వాది గుణాల చేతనం దేహేంద్రియాది పరికరాల చేతనం ఏవేవో పనులు చేయబడుతూ ఉంటే ఆ సత్వాది గుణాలు ఇంద్రియాదులు నేనే అనే భ్రాంతిలో పడిపోయి జీవి నేనే కర్తను అనుకుంటున్నాడు కన్ను చూస్తోంది చూడని చెవి వింటోంది వినని చర్మం స్పృశిస్తోంది స్పృశించని ముక్కు వాసన చూస్తోంది చూడని నాలుక రుచి చూస్తోంది చూడని ఇందులో నేను ఎక్కడున్నాను నాకు వీటితో ఏ సంబంధము లేదు అనేదే వాస్తవం ఇక మనస్సుంది అది ఎప్పుడూ రకరకాల సంకల్పాలులను చేస్తూ ఉంటుంది దీనిలో మాత్రం మహాత్ముడుమైన నీకు ప్రవేశం ఎక్కడుంది దానికి లేచే భాగంతో నీకు సంబంధం ఏముంది అనేక మంది కలిసి ఓ పని చేశారు వాళ్ళలో ఒకడు మాత్రం లేచి ఇదంతా నేనే చేశాను అంటే లోకం ఒప్పుకుంటుందా అలాంటప్పుడు ఏ సంబంధము లేని నువ్వు లేచి ఇదంతా నేనే చేశాను అంటే లోకం నవ్విపోదా కాయేన మనసా బుద్ధినే నిర్వాణ ప్రకరణం పూర్వార్థం యాభై మూడవ సర్గ తొమ్మిదవ శ్లోకం ఇది భగవద్గీతలో ఐదవ అధ్యాయంలో పదకొండవ శ్లోకంగా ఉంది సాధకులేని యోగులు సంగాన్ని పరిత్యాగం చేసి శరీరంతోను మనస్సుతోనూ బుద్ధితోనూ ఇంద్రియాలతోనూ రకరకాల కర్మలు చేసి తద్వారా ఆత్మశుద్ధిని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటే స్వధర్మంగా వచ్చి ఈ కర్మ కోసం ఇంత గగ్గోలు అహంకారమనే విషయం శరీరంలోనికి ప్రవేశించకుండా ఉంటే అలాంటి వాళ్లు ఏ పని చేసినా ఆరోగ్యవంతులే అంటే వాళ్ళు లౌకికంగా కానీ శాస్త్రీయంగా కాని ఏవైనా పనులు చేసినా దానివల్ల వచ్చే ఫలితాలను వారు అనుభవించరు అందుచేత వారు పనులు చేస్తున్నా సరే చేయని వారికిందే లెక్క నిర్మమో నిరహంకారమదుఃఖహ క్షమీ ఎస్సార్యం కుర్వన్న నిర్వాణ ప్రకరణం పూర్వార్థం యాభై మూడవ సర్గ పన్నెండవ శ్లోకం ఇది దీనిలోని చివరి పాదం కుర్వన్నపి నా అనేది భగవద్గీతలో ఐదవ అధ్యాయంలో ఏడవ శ్లోకంలో ఉంది మిగిలిన పదాలు భగవద్గీతలో అక్కడా ఇక్కడ వచ్చినవే ఇది నాదనే మమకారాన్ని నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని పరిత్యచించి సహనశీలుడై సుఖ దుఃఖాల పట్ల సమంగా ప్రవర్తించేవాడు మంచి పని చేసినా సరే చెడు పని చేసినా సరే చేస్తున్న సమయంలో కూడా వాడికి ఏమి అంటదు అదీ కాక ఓ అర్జున ఈ యుద్ధం నీకు నీ క్షత్రియ స్వధర్మంగా వచ్చిపడింది స్వధర్మం కుత్సితమే అయినా అధర్మమయమే అయినా సరే శ్రేష్టమే అవుతుంది అది పుణ్యాన్ని అభ్యుదయాన్ని కలిగిస్తుంది అందుచేత నువ్వు నీ స్వకర్మను ఆచరించి అమృత స్వభావుడివి కా రహస్యం ఏమిటంటే స్వధర్మాన్ని మూర్ఖంగా ఆచరించినా సరే అది శ్రేయస్సునే కలిగిస్తుంది ఇక వివేకవంతుడే సద్బుద్ధితో స్వకర్మను ఆచరిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో చెప్పాలా వివేక అంటే ఏమిటనుకున్నావో అహంకారాన్ని వదిలిపెట్టడమే వివేకం అహంకారాన్ని వదిలిపెట్టిన బుద్ధి సరే దేనికి అంటుకోదు ఇలాంటి నిరహంకార స్థితి పేరే యోగం అని చెప్తున్నాడు కర్మాణి సంగనంజయ నిస్సంగ్రాప్తకర్మవాన్ నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం యాభై మూడవ సరిగ్గా పదహారవ శ్లోకం ఈ శ్లోకంలో మొదటి భాగం భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో నలభై శ్లోకంలో ఉంది కర్మాచరణ చేసేటప్పుడు సిద్ధి అశుద్ధులయందు సమంగా ఉండడమే యోగం ఓ ధనంజయ నీవు కర్మఫలాసంగాన్ని పరిత్యజించి యోగంలో ఉంటూ కర్మలను ఆచరిస్తూ ఉండు అలా నిస్సంగత్వాన్ని సాధించి దేనిని కోరకుండా ఆయా కాలాలకు వచ్చే కర్మలను ఆచరిస్తూ ఉంటే నీకు ఏ బంధము ఉండదు అలా కుదరకపోతే ప్రశాంత బ్రహ్మస్వరూపుడువై శాస్త్రీయమైన కర్మలను బ్రహ్మాపణ బుద్ధితో దీని ఫలాన్ని నిర్గుణ పరబ్రహ్మకే సమర్పిస్తున్నా అనే ఆలోచనతో ఆచరిస్తూ ఉండు అప్పుడు కూడా నువ్వు నిర్గుణ పరబ్రహ్మవే అయిపోతావు ఈ నిర్గుణ పరబ్రహ్మ జ్ఞానం కష్టంగా ఉందనుకుంటే సగుణ పరబ్రహ్మ భావన చేయి సగుణ పరబ్రహ్మకే మరో పేరు ఈశ్వరుడు ఈ సమస్త కర్మలను ఈశ్వరుడికి సమర్పణ చేసి నువ్వు సుఖ దుఃఖాతీతుడమై ఈశ్వర స్వరూపుడివి అయిపో అప్పుడు సృష్టిలోని సమస్త జీవులకు నువ్వే ఆత్మవు అయిపోతావు నీ ఉనికి వల్ల భూమికి ఒక అందం ఏర్పడుతుంది నీకు ఏ కర్మబంధము ఉండదు అదీ కుదరకపోతే సర్వ సంకల్పాలను పరిత్యజించు సంకల్ప పరిత్యాగం పేరే సన్యాస యోగం ఇటువంటి సన్యాస యోగాన్ని అవలంబించి సన్యాసయోగ యుక్తాత్మ సుఖదుఖాదులయందు సముడవై శాంతుడవై తత్వమనశీలివై నువ్వు ఎన్ని కర్మలు చేసినా నీకు కర్మబంధం ఉండదు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ సందర్భంలో వశిష్ట మహర్షి ప్రయోగించిన యోగ యుక్తాత్మ అనే పాదం భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ శ్లోకంలో ఉంది ఈ మాటలు విని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడు భగవంతుడా నువ్వు నాకిప్పటికీ నాలుగు ఉపాయాలు చెప్పావు ఒకటి సంగత్యాగం రెండు బ్రహ్మార్పణం మూడు ఈశ్వరార్పణం నాలుగు సన్యాసం ఈ నాలుగింటి లక్షణాలను నాకు వివరించి చెప్పు అంతేకాక యోగం అనే పదాన్ని తత్వమననం అనే పదాన్ని ఉపయోగించవు కనుక యోగం అంటే ఏమిటో జ్ఞానం అంటే ఏమిటో ఈ రెంటికి సంబంధం ఏమిటో భేదం ఏమిటో దయచేసి వివరించు అంటే శ్రీ భగవానుడు అన్నాడు నిర్వికల్ప సమాధి పరిపాకం వల్ల నీలోని సంకల్పాలన్నీ పోగా హృదయంలో గూడు కట్టుకొని ఉన్న పాత వాసనలు కూడా తొలగిపోగా ఏ భావనకు చోటు లేని ఒకనొక అనుభూతి కలుగుతుంది అదే పరబ్రహ్మ ఆ బ్రహ్మ చేసే ప్రయత్నం రెండు రకాలు ఒకటి జ్ఞానం రెండు యోగం చిత్తవృత్తి బ్రహ్మాకారాన్ని పొందిన స్థితిని జ్ఞానం అంటారు ఇలాంటి స్థితికి అనుకూలంగా చేసే ధారణా ప్రక్రియను యోగం అంటారు నాతో కలిపి ఈ జగత్తు మొత్తమంతా బ్రహ్మే అనే భావన బ్రహ్మార్పణం అంటే నేను నేను అని అభిమానించే అహంకారం ఒకటి ఉంది అభిమానింపబడేది ఎవరు ఈ జగత్త ఈ రెండు కూడా బ్రహ్మ కంటే భిన్నంగా లేవు అనే జ్ఞానమే బ్రహ్మార్పణం ఇది నీ రెండవ ప్రశ్నకు సమాధానం ఈ రకమైన బ్రహ్మార్పణ కుదరాలంటే అహంకారము జగత్తు రెండూ కూడా విద్యలేనని వాటికి స్వతంత్రంగా అస్తిత్వం లేదని స్వతంత్రమైన అస్తిత్వం కలది పరబ్రహ్మ ఒకటేనని తెలియాలి దాని కోసం పరబ్రహ్మ అంటే ఏమిటో కొంచెం వివరిస్తాను విను లోపల శూన్యమే బయట శూన్యమే అది బండరాతి గుండె వంటిది ప్రశాంతమైనది ఏ మార్పులు లేనిది ఆకాశంలాగా స్వచ్ఛమైనది అది ఏ దృశ్యము కాదు చూసే దృక్కు కంటే భిన్నమైనది కాదు లేవి లేని దశలో ద్రష్టకు గల పేరు దృక్ ఏమీ లేని శూన్యం ఆకాశంగా గోచరించినట్లుగా ఏమీ లేని ఆ పరబ్రహ్మలోంచి కొంచెం ఏదో మార్పు కనిపిస్తోంది కొత్తలు ఏదో పుట్టినట్టు కనిపిస్తోంది అదే ఈ జగత్తు అనే ప్రతిభాష ముత్యపు చెప్ప మీద వెండిలాగా లేని వస్తువు ఉన్నట్లు కనిపించడమే ప్రతిభాష అఖండ మహాసముద్రంలాగా విస్తరించి ఉన్న ఆ బ్రహ్మ చైతన్యంలోని కోటిలో కోటోవంతు ప్రతిభాషగా పైకి లేవగా నేను నేను అనే విచిత్రమైన భావం ఒకటి జీవులలో పొటమరిస్తోంది జగత్ ప్రతిభాసలో భాగమై దానిలో కోట్ల కోట్ల వంతులై మిణుగురులాగా మిడిసిపడే ఈ అహంభావాన్ని మనం ఎందుకు స్వీకరించాలి నేననే ఈ భావన పరబ్రహ్మ వేరుగా విడిగా ఉన్నట్లు కనిపిస్తున్న సమయంలో కూడా అది పరబ్రహ్మలో కలిసే ఉంది ఎందుకంటే పరబ్రహ్మలో భిన్నత్వము కొలతలు అనేవాటికి చోటే లేదు కనుక అహంకారం అనబడే ప్రత్యేగాత్మ అఖండ చైతన్యం అనబడే పరమాత్మ కంటే భిన్నం కాదు అలాగే నాది అనే మమకారం కూడా జీవాత్మకంటే భిన్నమైనది కాదు కనుక అహంకార మమకారాలు రెండూ కూడా పరిపూర్ణ పరబ్రహ్మాత్మకాలే అర్జున ఇక్కడ విచిత్రం ఉంది అహంకార మమకారాల రూపంగా చిత్ర విచిత్రమైన భేదాలు కనిపిస్తున్నాయి కనుక జీవుడు ఆ భేదాన్ని గ్రహిస్తున్నాడు కానీ ఆ భేదాలతో పాటు ఉన్నది కనిపిస్తుంది అనే సత్తాస్ఫూర్తులు ప్రతి పదార్థంలోనూ అనుగతంగా వ్యాపించి కనిపిస్తూనే ఉన్నాయి ఈ సత్తాస్ఫూర్తుల ఏకత్వాన్ని బట్టి ఇన్ని జీవాత్మలు వేరుగా లేవని ఉన్న ఆత్మ ఒకటేనని గ్రహింపుకు రావాలి ఆ గ్రహింపు మాత్రం ఎవరికి కలగదు అదే చిత్రం ఈ విధంగా సత్యాసత్యాలను విభాగం చేసి చూసుకునేవాడికి మనసులో అహంకార మమకారాలు అన్నీ క్షీణిస్తాయి దానివల్ల కర్మఫలాల మీద ఆశ తగ్గిపోతుంది ఇలాంటి కర్మఫల పరిత్యాగం పేరే సన్యాసం ఇది నీ నాలుగో ప్రశ్నకు సమాధానం ఫలాశక్తి తగ్గిపోయిన కొద్దీ సంకల్పాలే తగ్గిపోతాయి ఇలా సంకల్పాలను పరిత్యాగం చేయడం పేరే అసంసంగం లేక అసంగం ఇది నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఇక ఈ కనిపించే ద్వైత జాలానికి ఉపాదాన కారణం ఏమిటా అని ఆ కారణం ఈశ్వరుడే అని నిశ్చయించి కార్యం కారణకంటే అభిన్నం కనుక రకరకాలుగా కనిపించే ఈ ద్వైత ప్రపంచం అంత ఈశ్వరస్వరూపమే అని భావన చేయడం పేరే ఈశ్వరార్పణ ఇది నీ మూడో ప్రశ్నకు సమాధానం ఓ అర్జున ఈ భేదభావన అంత అజ్ఞానం చేత కలుగుతోంది నిజానికి ప్రపంచం అనే పదార్ధం లేదు ఆ పదం మాత్రం ఉంది ఆ పదానికి అర్థం పరమాత్మే ఇందులో సందేహం లేదు అందుకనే ఈ దిక్కును నేనే ఈ కదలే జగత్తును నేనే ఈ కథలని ఆకాశాన్ని నేనే కర్మ నేనే కాలం నేనే ద్వైతాన్ని అద్వైతాన్ని నేనే కనుక ఓ అర్జున మన్మనాభవ మద్యాజీ మాం నమస్కూరు మామే వైష్యసి యుక్ ఆత్మానం మత్పరాయణ నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం యాభై సర్గ ముప్పైనాగవ శ్లోకం ఈ శ్లోకం భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై నాలుగవ శ్లోకంగా వచ్చింది ఈ శ్లోకంలోని మొదటి భాగం పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఐదవ శ్లోకంలో మొదటి భాగంగా కూడా వచ్చింది నా నీ మనసు పెట్టు నామీదే ప్రేమ పెంచుకో నన్నే పూజించు నాకే నమస్కరించు ఇదే యోగం ఈ యోగంతో నేనే పరమ లక్ష్యంగా నువ్వు కనుక ఉన్నట్లయితే నువ్వు నన్నే పొందగలవు ద్వైతాద్వైత రూపాలు రెండూ నావే చెప్పాను కదా నీ వీలును బట్టి వాటిలో ఏదో ఒక దాని మీద నీ మనస్సుని లగ్నం చెయ్యి చేసి ఆ రూపం మీదే శ్రవణకీర్తనాది నవవిధ భక్తులను పెంచుకో అక్కడితో ఆగక ఆ నా రూపాన్ని మనస్సులో ఉంచుకుని జ్ఞానయజ్ఞాన్ని గాని కర్మయజ్ఞాన్ని గాని చేసి తద్వారా నన్ను ఆరాధిస్తూ ఉండు వాటి ద్వారా నాలో కలిసిపోయేందుకు ప్రయత్నించు ఇలా చేస్తే జ్ఞానమార్గంలో అయితే సాక్షాత్తుగాను ఇతర మార్గాలలో అయితే పరంపరగాను నువ్వు నన్నే పొందుతావు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటే అర్జునుడు అన్నాడు ఓ దేవేశ్వర నీకు రెండు రూపాలు ఉన్నాయని నువ్వే చెప్తున్నావు అందులో ఒకటి పరం శ్రేష్టం రెండవది అపరం శ్రేష్టము కానిది పరోక్షంగా అంటున్నా నేరు వాటిల్లో ఏ రూపాన్ని ఎప్పుడు ఆశ్రయిస్తే సిద్ధి త్వరగా లభిస్తుంది అంటే భగవానుడు చెప్తున్నాడు ఓ అనఘ నా రూపాలలో ఒకటి సామ్యామైనది రెండవది పరమశ్రేష్టమైన చతుర్భుజాలు శంఖ చక్ర గదా పద్మాలు మొదలైనవి కలిగినది సామాన్య రూపం ఆదిమధ్యాంతరహితమై దోషరహితమై అద్వితీయమై ప్రకాశించేది పరమరూపం దీనినే బ్రహ్మ అని ఆత్మ అని పరమాత్మ అని ఇలాంటి శబ్దాలతో వ్యవహరిస్తూ ఉంటారు ఆత్మజ్ఞానం కలుగక అజ్ఞానిగా నువ్వు ఉన్నంత వరకు నువ్వు చతుర్భుజాకార పూజయందు ఆసక్తి కలిగి ఉండు దానివలన నువ్వు క్రమంగా నా పరమ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతావు అప్పుడు నీకు మళ్ళీ జన్మ ఉండదు ఒకవేళ నీవు తత్వజ్ఞానవేత్తవే అయినట్లయితే అప్పుడు నీకు ఆత్మభూతమే అయిన నా పరమాత్మ స్వరూపాన్ని మాత్రమే ఆశ్రయించు ఇందాక నేను అది నేను ఇది నేను అనుకుంటూ కొన్ని పేర్లు చెప్పాను ఈ దిక్కులు నేనే ఈ జగత్తు నేనే మొదలైన విషయాలు చెప్పాను ఆ చెప్పడంలో నా ఉద్దేశం ఏమిటంటే వాటన్నింటికి అధిష్టానమైన శుద్ధ చైతన్యాన్ని నేనే అనేది నా ఉపదేశాన్ని నువ్వు సరిగ్గానే గ్రహించావు అనుకుంటున్నాను సరిగ్గా గ్రహించావు కనుక నువ్వు స్వస్వరూపంలో విశ్రాంతి చెందావు అనుకుంటున్నాను సంకల్పాలను విడిచిపెట్టేశావు అనుకుంటున్నాను కనుక సత్యమైన ఏకాత్మ స్వరూపుడు అయిపో జై దత్త